కీర్తన నూట గడ్డ పార గడ్డపారమింగితే ఆ కలిదీరీనా ఈ వడ్డిన భవము తన్ను వడకముగా చుకమిన్నుల బారే చిలకలను బండిగట్టి వంచుకొనే మన్న నవి వసమనా ఎంచరాని ఇంద్రియములు ఎవ్వరికీ ఏల చిక్కు పొంచి పొంచి వలపుల బొండబెట్టుగాక మంట మండే ఎగ్గిచ్చి మసిపాత మూటగట్టి ఇంటిలోన దాచుకొన్న ఇతవయినా దంట మమకారమి తన్ను సాగనిచ్చు బంటు చేసి ఆసలనే పారదోసుగాక పట్టరాని విషముల పాము తెచ్చి తల కింద అది మంద పిల్లి ఉండీనా మెట్ట సంసారమిది వెంకటేశు గొలువని వట్టి మనుజులా పెడవాడబెట్టుగాక